పరిపూర్ణములో లేనిదే ఎరుకొక్కటి తోచి తనను ఎరిగిన మృషగా ఎరుకే విడుచు అదెట్లన కరములు తమ పనులు తామే గడుపునట్లుగను కుంటే కలదింకొకటి విను మరి కానిదా మాట మంచిది ఈ మాట అని పరిపరివిధముల పలుకే పలుకుల పని గడుపునట్లుగను ఇది కాకుంటే కలదింకొకటిను పరిపూర్ణములో లేనిదే ఎరుకొకటి తోచి తనను ఎరిగిన మృషగా ఎరుకే విడచును అదెట్లన కరములు తమ పనులు తామే గడుకున్నట్లుగను ఇది కాకుంటే కలదీంకొకటి విను మరి కానిదా మాట మంచిది మాట అని పరిపరివిధముల పలుకే పలుకుల పని గడుపునట్లుగాను ఇది కాకుంటే కలదీంకొకటి విను ఇది పదవి భదన